పరిశుద్ధుల వరు తండ్రి ఏసు ప్రభు మీ కృతజ్ఞతల స్థితిలో సుతాలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క గడిచిన కాలం అంతా కాపాడినందుకు మీకు వందనాలు ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మీకు వదనాలు ప్రభా నేను శత్రువు బలమంతటం మీద మీరు అధికారం ఇచ్చిన కాబట్టి మేము భయపడడానికి వెళ్ళేద్దు అవన్నీ అబద్ధాలన్నీ మీరు మా జ్ఞాపకం నేను దేని విషయంలో మేము భయపడకుండా ధైర్యంగా ముందు పోలాగ శాయపడండి సర్పంలో తేలనట్లు ఒకటకు మీరు మాకు అధికారం ఇచ్చినారు అధికారాన్ని బట్టి మీకు వన్నారు అధికారం మీరు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మేము అమలు పరచుకోవాల ప్రోగర్ కాబట్టి నేను దేని విషయంలో బాధపడకుండా ధైర్యంగా ముందు పయోగబిడ్డలుగా తయారు చేయండి ఆలనంతట్లు మీరు ఆధిపత్యం భరించే ప్రతి ఒక్కరితో మాట్లాడండి బలపరిచేసీల పరిచయం ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నన్ను పిల్లకి నధునికే నృదయమునో అర్పించన సునికి జీవితమంత స్థుతి పాడనా నన్ను పిల్లిన ఏ సునికి నారుదయమునో అర్పించనా hara dana aradhana hara dana aradhana pantena inga iyanama na inda balla undi aa yeshi ma in therapy appu pressure repodu hara dana aradhana hara dana aradhana hallelujah hallelujah hallelujah hallelujah nan చినయే సునికే జీవితమంతా స్తుతి స్తుడన నన్ను పిల్లచి నయే సునికే నృదయముని అర్పించనా పవనసుతుడా పాపరహితుడ నీకే స్తోత్రములు మరణపువిబుడా మృచుంజయుడ నీకే వందనము పావన సుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు మరణ పువిబుడా బ్రోచుంజయుడా నీకే వందనము నీ ప్రేమ తెలియక తిరిగిన నేను doshina eti nini thirpullo nee prema telliyaka tirigina nenu doshina eti nini thirpullo aaradhana aaradhana aaradhana aaradhana hallelujah hallelujah hallelujah hallelujah aaradhana रादन हलेलुया हलेलुया हलेलुया हलेलुया नन्नु काचिन 예수 निके जीवितमंता स्तुति पाडना नन्नु पिल्लचिन 예수 निके नारुदयमुने అర్పించనా మూడైపోయిన నా జీవితమున్ చిగురింపజేసివీ ఎండిపోయిన నా హృదయమునకి నీ ప్రేమ నేర్పితివీ మూడైపోయి నా జీవితమున్ చిగురింపజేసివీ ఎండిపోయిన నృదయమునకే నీ ప్రేమ్ నేర్పితి అశాంతి నిండినై లోకముల్లో శాంతి చూపిన నాయసంతి నిండినై లోకముల్లో శాంతి చూపిన నాయస ఆరాధనా ఆరాధనా आराधना आराधना हालेलुया हालेलुया हालेलुया हालेलुया आ నన్ను కాచిన ఏసు జీవితమంతా స్తుతి పాడనా నన్ను పిల్ల చిన్న ఏసు నృదయము నేను అర్పించనా అలలుయ నా విమోచ కూడా ఏ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించేనే నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించేనే నా విమోచ కూడా ఏసయ్యా నీతి మంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతి నన్ను తీర్చి నీ ఆత్మతో నను నింపినందున నీవు చూపిన నీ కృపనే మరుబలేను నీవు చూపిన నీ కృపనే మరుబలేను నా విమోచ కూడా ఏస్తయ్యా నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించే నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించేనే నా విమోచ కూడా ఏ స్తయ్యా జీవ వాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవ వాక్యములోన నిలిపి జీవ మార్గములో నడిపించి నందునా జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నా విమోచ కూడా ఏ సయ్యా నీ జీవన రాగాలలో नाम प्रतिध्वन चेने नी जीवन राग नी नाम में ప్రతిధ్వనించేనే నా విమోచ కూడా ఏయ్యా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చర నుండి విడిపించినందున మమతలూరించే వారెవరు లేరని నిరాశల చర నుండి నిన్ను స్థుతించకుండా నేనుండలే నిన్ను స్థుతించకుండా నేనుండలేను నా విమోచ కూడా ఏ సయ్యా నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించే నీ నీ జీవన రాగాలలో నీ నామే ప్రతిధ్వనించే నీ నా విమోచకుడా ఏ సయ్యా సన్నుతించదను దయాలుడవు నీవని ఎహో వాణివే దయాలుడవని నిన్ను సన్నుతించదను ఎహో వాణివే దయాలుడవని నిన్ను సన్నుతించదను సు తదను దయాళుడవు నీ బని ఏ దయాలుడవని నిన్ను సన్ను తించదను र्व सत्यु नीपी आदरच परशुदात्म सर्व सत्य नुबू नी आदरच परशुदात् कृपाधार बेगा शाले मुराज నిన్ను సన్మానించదను కృపాదారము నీ బేగ శాలేమురజ నిన్ను సన్మానించదను సన్ను తించెదను దళుడవు నీ పని ఏహో వాణి వే దయాలుడవని నిను సు తించదను ఏహో వాణి వే తించదను నన్ను తదను దయాలుడవు నీవని నీకను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితి వా నీ వాత్సల్యమును నీకను చూపుల పరిదిలో నన్ను నిలిపి చూపితి వాణి వాత్సల్యమును కృపానిది వి నీవేగా నా ఏసు రాజా నిన్ను సన్మానించదను కృపాని దివి నీ వేగా నాయసు రాజ నిన్ను సన్మానించదను సన్ుతించదను దయాలుడవు నీవని ఏహో వాని వే దయాలుడవని నిన్ను సన్ంచదను నిండు సన్ను తెదను సన్ను తెదను దయాలుడవు ఏహో వాణివే దయాలుడవని నిండు సన్ను తదను స్తోత్రం ప్రభా పరిషిద్దిగా గొప్ప దేవ శివం గల ఏసయ్య మహోనతుడ సర్వనతుడానికి ఎంతో గొప్ప దేవ నా ఈ ఘడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రవా దివారాత్రులు మమ్మల్ని కాల్చి కాపాడు నీకు ఎంతో వన్నాలేసయ్యా నీకే స్థుతులు స్తోతాలు అర్పించకొని కాల సమలనైనా ప్రవ్వా మీ ప్రియులందరితో కలిసినైనా తండ్రిని స్థుతించలాగా ఘనపరచలాగినా మీ యొక్క స్వరం మేము వినలాగనా ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు ఎంతో వందాలేసయ్యా దీని మీరు మాకు సహాయ అనేక ప్రాంతాలకు మీరు నడిపించినారు వాటి అన్నిటి బట్టి మీకు ఎంతో వాందాన్ని కృతజ్ఞతలు అర్పించకుండా మీ వాక్యం మేము ధ్యానించబోతుందిగా ప్రవ్వ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం దయచేయండి మా జీవితాల ప్రభావ మా హృదయాల ప్రభావ పరిశీలించే ప్రాధిష్టం మీకు అంగీకారం సహాయపడండి మీ ఆత్మ నడిపించండి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టి వెళ్ళినైనా తలంపులకు మేము చోటిస్తున్నాం మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మేము లోపడుతున్నాం ప్రవ్వా పరిశుధాత్మ మా హృదయాలు మీరుండి మాతో మాట్లాడి మహింపందమని వాక్యండి సత్యమే గ్రహించలేగనా మీరే సహాయకులుగుణమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తల్లి ఆమె అపోస్తుల కార్యంలో నుంచి మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము దేవుని సంకల్పము ఏం ఏమి నిర్ణయించింది మన పట్ల కాబట్టి అది ఏ రీతిగా మనం మన జీవితాల్లో మనం కొనసాగించుకోవాలా ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో కార్యాలు ఆయన నామంలో చేయాలని ఆనాడు అపోస్తులు ఏ రీతిగా దేవుని సంకల్పం ద్వారా జరిగించిండో ఈ యుగాంతములందరూ మన ద్వారా కూడా అవని ఆయన జరిగించాలని దేవుడి ఆత్మ ఎంతగానో మనల్ని ప్రేరేపిస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక వాక్యం చూసినప్పుడు అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలోని చూస్తే ఏమి జరగవాలని నీ నీ హస్తము నీ సంకల్పమును ముందుగా ముందు నిర్ణయించను వాటన్నిటినీటకాయి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా విరోధంగా హేరుదును పొంతి పిలాతును అన్ని జనుల్లోనూ ఇస్రాయల్ ఈ పట్టణ నిజముగా కూడుకునేరి ఇది మనం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన ప్రభు పరిచర్ చేసేటప్పుడు కూడా ఆయన చేసేటప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజలు కానీ యూదులు అన్యజనులు ఎంతో మంది ఆయనని ఎంతగానో అవి జరగలేకుండా ఆయన సేవను ఎంతగానో కొనసాగించకుండా ఎన్నో ఆటంకపరచని చూస్తూ ఉన్నాం మనం కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు ఆయన సంకల్పము ఆయన నెరవేర్చింది ఈ వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా తన సేవను కొనసాగించిండు ఎన్నెన్నో విషయాలు ప్రభు మనకు బయలుపరిచిండు ఏ రీతిగా సేవ చేయాలా ఏ రీతిగా మనం జీవించాలా ప్రతి విషయంలో ఆయన చేసిన పరిచర్ అంతట్లో సువార్తలో మనం చూస్తే అవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి మనం ఎట్లా దాన్ని కొనసాగించుకోవాలా కూడా ప్రభు మనం చూపించిండు అయితే అపోస్తులు కూడా వాళ్ళు ప్రభుతో పాటు ఉన్నంత కాలం ఏం చేశారంటే ఆయనతో పాటు ఉన్నారు సేవ చేస్తున్నారు కానీ ఒక దశలో ఆయన వాళ్ళు భయపడినట్టు మనం చూస్తూ ఉంటాం భయపడినట్టు చూస్తూ ఉంటాం ప్రభుని అంతసేపు ఉన్నారు తర్వాత వాళ్ళు భయపడినట్టు మనం చూస్తూ ఉంటాం చివరికి ఆయన గ్యస్తమైన తోటలో పట్టబడినప్పుడు కూడా అందరూ వెళ్ళిపోతారు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇతరులు కూడా లాస్ట్కి చూడండి అయితే ఎందుకంటే భయం అన్నట్టు కాబట్టి ఈయనతో పాటు ఉంటే మనకి మనల్ని కూడా పట్టుకుంటాన భయం ఉండే వాళ్ళకి అప్పుడుదాకా ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆ శ్రమ వచ్చే వారికి ఏం చేస్తారంటే మొత్తం సేవ అంతా విడిచిపెట్టి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అలాంటి వాళ్ళు చివరికి ఆయన విడిచిపెట్టిండా అంటే ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడ్డాడు వాళ్ళు బలపరిచిండు తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని సరిచేసిండు ఎన్నో విధాలుగా ఆయన కనపరుచుకున్నాడు ఆయన మహిమను చూపించిండు తర్వాత వాళ్ళు ఆ గదిలో ఉన్నప్పుడు కూడా తోమని లేనప్పుడు ఆయన కూడా కూడా ఆయన కనపరుచుకున్నాడు ఆ రీతిగా శిష్యుల్ని అందరినీ ఆయన బలపరిచిండు ఆయన తర్వాత ఆయన ఆహరణమేటప్పుడు ఆయన ఆహ్వాహమేటప్పుడు ఒక మాట చెప్తాడు మీరు ఎరుశలం నుంచి వెళ్ళకుండా మీరు ఇక్కడే ఉండండి తని కూర్చిన వాగ్దానం మీరు పొందేంత వరకు మీరు ఇక్కడేమో కనిపెట్టుకోండి చెప్పినప్పుడు వాళ్ళు ఆ వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఎరుశలం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ నూట మంది ఆ అపోస్తులు అక్కడ అందరు కూర్చి ప్రార్థన చేస్తాం మనం చూస్తాం అక్కడ దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు వాళ్ళు గంభీరంగా వాళ్ళు ఆత్మతో నింపబడి అప్పుడు పేతురు ప్రసంగించటము ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం అక్కడ భయగు వాక్యంలో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అభిషేకం పొందిన తర్వాత పొందక ముందు ఎట్లా ఉన్నారు పొందిన తర్వాత ఎట్లా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాల పొందక ముందు వాళ్ళ భయం ఉండే కాబట్టి ఆ రీతిగా ఉండే కానీ అభిషేకం ఎప్పుడైతే వాళ్ళ మీద పడిందో తర్వాత ఏం జరిగిందంటే భూ తల కింద చేసేవాళ్ళు ఆ అభిషేకం పొందిన తర్వాత అపోస్తల కార్య రెండు అధ్యాయంలో స్టార్ట్ అయిన ఆ ఒక పరిచర్య చివరి వరకు వాళ్ళు పత్రికలు రాసిన పత్రికలు చివరి వరకు వాళ్ళ కాలాలు ముగించేంత వరకు కూడా వెనకంజి వేయలే వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్నో అవమానాలు పొందినారు ఎన్నో దెబ్బలు పొందినారు ఎంతగానో శ్రమబడ్డరు అయినా కానీ ఆయన నామాన్ని మంగపరిచిండ్రు అనేకులకు దేవుని శువార్త ప్రకటించినారు అన్ని సైతం అలాంటి భయపట్టే వాళ్ళు తర్వాత వచ్చిండ్రు కానీ ఆ రోజు పక్కబడి ఉంటే పేదలు శిష్యులతో పాటు వాళ్ళందరూ సెరసాలుయబే కానీ ఆ టైంలో వాళ్ళు భయపడ్డరు ఎప్పుడైతే పరశుధాత్మ అభిషేకం పొందుకున్నారో అక్కడి నుంచి వాళ్ళ భయమంతా వెళ్ళిపోయిందన్నట్టు అప్పుడు వాళ్ళు సరసలు పడేసినా కానీ దెబ్బ లాగేసి కొట్టినా ప్రభుని విడిచిపెట్టలే కాబట్టి ఇదంతా ఎందుకు ప్రభు మనకు చూపిస్తుందో అన్నప్పుడు చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా మనమంతా దేవుని ఆత్మతో నింపబడ్డ వాళ్ళం అభిషేకం పొందుకున్న మనమంతా ఒకప్పుడు అన్ని జనులాగా ఉన్న పరదేశులుగా ఉన్నవాళ్ళం కానీ ఆయన వాగ్దాన వారసులుగా మనం తయారు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ అపోస్తుల నుంచి మనం చూసుకున్నప్పుడు మన ప్రభు కాలంలో ఎట్లా జరిగిందో అపోస్తులు తర్వాత కూడా వాళ్ళు ప్రభువును ఆ తర్వాత వాళ్ళ సేవ ఆరంభించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి అవి ఎట్లా ఎట్లా ఎదుర్కొన్నారు దేవుని ఆత్మ వాళ్ళని ఎట్లా నడిపించింది అనే విషయం మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈరోజు ప్రపంచ మంత్రులు అన్ని విధాలుగా చూస్తే చాలా మంది తోని పరిగెత్తిపోతున్నారు ఏదో అయిపోతుంది ఏదో వెళ్ళిపోతుందని కానీ ఇవన్నీ జరగాల్సినవి కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలా నీ ప్రణాళిక దేవుని సంకల్పం నీ పట్ల ఏంది అది జరుగుతుందా లేదా అనే దాని మీద మనకు గురి పెట్టాలా ఈ లోకంలో ఏం జరిగినా సరే భూ తల కిందలైనా పై కింద సముద్రాలు ఘోషించినా ఏమొచ్చినా సరే నీ నీ దగ్గరికి అవి రావు ఒక్కటేంటంటే నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డవాళ్ళు మన ఎందుకు ఏర్పరచబడ్డం ప్రతి ఒక్కరు కూడా మన పిలుపుని మనం కొనసాగించుకొని అది కంప్లీట్ చేసుకోవాలి నీ కాలం ముగించక ఎందుకంటే దేవుడు రాక బహు సమీపంగా ఉంది ఏ క్షణమైనా రాకట్ జరగచ్చు కాబట్టి ఈ లోకంలో మన ఉన్నంత కాలం ఎంతోగానో దేవుడు మనకి కృపవరాలు ఇచ్చిండు గిఫ్ట్స్ ఇచ్చిండు ఎన్నో విషయాలు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసిండు కానీ అవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యే టైం అన్నట్టు బోరల్ తీర్పలు చూసినప్పుడు దేవుడు మనకు ముందుగానే అవన్నీ బయలుపరిచిండు ఏం జరగబోతుందో ముందే ఆల్రెడీ ప్రిపేర్ చేసిండు దేవుడు మనల్ని కానీ ఈ టైంలో ఈ చివరి టైంలో ఇప్పుడు అమలు టైం ఎంతమంది శ్రమలపాలు కాబోతున్నారు ఎంతమంది నశించిపోతున్నారు లోకంలో వాళ్ళందరికీ పోయి దేవుని స్వార్థ మనం ప్రకటించాలా అందుకు దేవుడు నీకు అభిషేకం ఇచ్చిండు అభిషేకించబడ్డవాడు ఎప్పుడు కూడా వెనకంజ వెయ్యడు ఇది మనం అర్థం చేసుకోవాలా అందుకే అపోస్తులు కూడా కొంతమంది వాక్య పరిచయకి వెళ్తే మిగతా వాళ్ళు ఏం చేశారు ప్రార్థన చేస్తున్న రీతిగా కాబట్టి దేవుని సంకల్పం అనేది విషయం మనం ఇక్కడ చూడండి ఏది జరగవాలని నీ హస్తము నీ సంకల్పం ముందుగా నిర్ణయించను ఏం జరగాల కాబట్టి అవన్నీ దేవుడు నిర్ణయించి పెట్టిండు కాబట్టి వాటన్నిటిని మనం చెయ్యాలా మన ద్వారా దేవుడు అమలు పరుస్తుంది కాబట్టి మనం చేయాలంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్లాల్సిందే మోసే ద్వారా ఎర్ర సముద్రం పాయలు చేయాలా దేవుడు పెట్టిండు మోస లాంటి వాడు నిలబడాలా అప్పుడు ఎర్ర సముద్రం పాయల్ చేయాలా కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని సంకల్పం ఏందో దేవుని కార్యాలు చెయ్యాలా అమోఘమైన గొప్ప గొప్ప కార్యాలు మనం చెయ్యాలా రాబోయే దినాల్లో అవి మనుషులు చూడాలా అనేకులకు కనువిప్పగలగాల ఇలా దేవుడు నిజమైన దేవుడని తెలుసుకోవాలా అన్యజనుల సైతం వాళ్ళంత రక్షణలోకి రావాలా ప్రభు చెందుకు రావాలా భయంతో మనుషులు పరిగెత్తిపోతూ ఉంటారు కానీ వాటి అన్నిటి నుంచి విడదల కలిగించేది ప్రతి ఒక్క దశలో మనం ప్రభుని చూపించాలా అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా చూడండి అందుకే ధైర్యం మనకు అవసరం నువ్వు ధైర్యంగా ఉన్నావా భయపడుతున్నవా కాబట్టి అభిషేకం పొందినప్పుడు మనకు భయం అవసరం లేదు ఒక దశలో భయం కూడా వస్తుంది రాధని కాదు మోసం కూడా భయం కదా కాబట్టి భయం వస్తుంది కానీ భయాన్ని ఎట్లా ఎదుర్కోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇవన్నీ స్థితులు పరిస్థితులు ఎదురైతేనే ఉంటాయి మనకి కాబట్టి ప్రతిదీ మనము అధిగమించి ప్రభు కాలలో ఏం సంకల్పించిండో ఏం జరగాలని ఆయన నిర్ణయించడో అది అమలు పరచాలా దేవుడి నీ ద్వారా అమలు పరుస్తుంది కాబట్టి మనం ముందుకు ఆ రీతిగా అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఈ సమయం వారి బెదిరింపులు చూసి కాబట్టి బెదిరిస్తారన్నట్టు రాబోదని అట్టుంటే మనకు తెలియదు కాబట్టి బెదిరిస్తారు వారు బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచకును నీ పరిశుద్ధ శివకుడైన ఏస్తునామమును ద్వారా సూచక్రియలను మహాత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాపి ఉండగా కాబట్టి ఆయన చాపినడు ఆయన చెయ్యి చాపినడు మన మనపాక్షంగా చేయాలని అద్భుతాలు చేయాలని మహాత్ సృష్టిలో ఎప్పుడు జరగని అద్భుతాలు దేవుడు గొప్ప గొప్ప మహాకార్యాలు శూర్య చేయాలని మన ద్వారా ఆయన అస్తము ఆయన సంకల్పము నిర్ణయించింది ముందుగానే ఎవరు దాన్ని స్వీకరిస్తారు ఎవరు దాన్ని తీసుకొని ముందుకెళ్తారు కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి వాళ్ళ కాలంలో అది వచ్చింది కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఆ రీతిగా నీ దాసులు నీ వాక్యము ప్రకటించినట్లు అనుగ్రహించము అని ప్రార్థన చేసుకునే అక్కడ చూడండి కాబట్టి ప్రార్థనా జీవితం అనేది మనకి చాలా ముఖ్యం దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించాలా ధైర్యమని ప్రకటించడం వేరు ధైర్యంగా ప్రకటించడం వేరు చూడండి కాబట్టి ఈరోజు ఒక విషయం జరిగింది ఏంటంటే ఒక అబ్బాయికి కాళ్ళు చేతులు రెండు పడిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్లో ప్రార్థన చేస్తే వాళ్ళ కుటుంబం మంచిగా నమ్మింది కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది దేవుడు కొన్ని గొప్ప కార్యం చేసింది ఇప్పుడు కొన్ని కాళ్ళు కొంచెం మంచిగా అవుతుంది కొన్ని వాళ్ళ విశ్వాసం వచ్చింది భయంకర విగ్రాధన ఆ ఊరు పేరు ఆ ఊరు ఎన్ని గుళ్ళు పెద్ద ఊరు అది అలిగాని ఊరు అసలు ఊరు పెద్ద ఊరు ఎన్ని ఎప్పుడు చూడదు అక్కడ పోతే మధ్యాహ్నం పడు ప్రార్థన చేస్తుంటే భయంకరమైన దుష్ట శక్తులని వాళ్ళ ఇంట్లో అందరు రక్త పిచాది రక్తం దాగే వాళ్ళ ఇంట్లో నలుగురు చనిపోయింది ఇంట్లో యాక్సిడెంట్ ద్వారా భయంకరంగా చనిపోయింది బాగా ప్రార్థన చేస్తా ఉంటే అది సౌండ్స్ ఎక్కువైతాను ప్రార్థన చేస్తా ఉంటే తర్వాత నేను మెల్లగా చేసుకుందాం అని చెప్పి అనుకుంటే కాబట్టి తర్వాత తర్వాత అనిపించింది అవి ఎంత భయంకరంగా ప్రభావం చూపిస్తాను అంటే అంత భయంకరంగా ప్రభావం చూపిస్తాను కానీ దేవుడు వాటి అన్నిటి నుంచి వాళ్ళకి విడద కల్పించింది ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయిన మనుషులు అవి మళ్ళా తిరిగి వస్తాయి కానీ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అంటే ఆ కుటుంబంకు ఎంతో విశ్వాసం వచ్చింది పక్కన ఉన్న కూడా తీసుకొని ప్రార్థన చేపిస్తా ఉన్నారు చేయించుకున్నారు అంతా అనిలే వాళ్ళంతా చూడండి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నామంటే చూడండి ఒకప్పుడు అక్కడ పోయేటప్పుడు మాకు అనిపించింది ఇంత భయంకరమైన గుళ్ళో చుట్టూ ఉన్నాయి కానీ ఎట్లా ప్రభా మరి ఎట్లా ఎలాగ చెప్పాలా కొంతమంది వచ్చి బొట్లు పెట్టుకొని వచ్చిన ఆడోళ్ళు లేడీస్ కొంతమంది కూర్చున్నారు ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది ఇవన్నీ ఉంటున్నప్పుడు అసలు ఆ ఊరికి పోతా ఉందిగా ఏదో ఫోన్లో పరిచయము హాస్పిటల్లో ఏదో చేస్తా పరిచయం అట్లా చూడండి దేవుడు ఒక దశ నుంచి ఒక దశకి ఎలాంటి వాళ్ళ దగ్గరకు మనం నడిపిస్తుంటే అంటే ఆ ఊరు ద్వారా దేవుడు కార్యం చేస్తే ఆ కుటుంబం ద్వారా ఖచ్చితంగా అబ్బాయిలు వేసి నడుస్తారు దేవుడు కార్యం చేస్తారు కానీ అక్కడ దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది అవి ఆ అనిలు మధ్య వాళ్ళంతరూ కూడా రక్షణ పొందుతారని దేవుడు ఆ కార్యం చేస్తారని నమ్మకం చూడండి కాబట్టి వాళ్ళకు వాక్యం చెప్పడం ఎట్లా చెప్పాలా చూడండి కాబట్టి ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహించాల్సింది దేవుని ఆత్మ అట్ట నడిపిస్తుంటది మనల్ని కాబట్టి ఏ విషయమైనా సరే అలాంటి వాళ్ళు చూస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే ఎంతమందిని అది మింగుతుంది అదృష్ట శక్తి అవును చెప్తుంటే ఎంత కన్నీరు మున్నిరై చెప్తుంటే ఎంత దుఃఖం వేదన అనిపించిందండి అంటే వాళ్ళ హృదయాల్లో అంత వేదన ఉంది మరి ఎవరు వాళ్ళకి వాక్యం చెప్పాలా ఎవరు మనం వినిపించాలా క్రైస్తవులకే మనం వాక్యం చెప్తున్నాం కదా చెప్పిన మన వాక్యం చెప్తున్నాం నవ్వంటాడు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది శాస్త్రంలో కూడా ఆ రీతిని కదా శాస్త్ర నీతి కంటే పరిచయల మీ నీతి అధికం కావాలన్నాడు అంటే వాళ్ళ నీతి ఏంది స్వనీతి మాది మాది మే వరకు ఉండాలండి కానీ అలాంటి ఆత్మలు ఎన్న నశించిపోతున్నారు ఈ లోకంలో ఎంతో మంది చెరకొని పోతున్నారు ఆ కుటుంబానికి విముక్తి ఎవరు కల్పించాలా అంటే మేమేదో పో చేసి గొప్ప పని చేసామని చెప్పలేను కానీ అక్కడ పో చూస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు మనుషులు ఎలాంటి ఆ స్థితిలో ఉన్నారనేది ప్రభు అక్కడ చూపిస్తూ కాబట్టి దేవుని సంకల్ప దేవుని కార్యాలయం అందరి గురించి కదా ఈ సృష్టి మొత్తం అయింది అందరు రక్షణ పొందాలి ప్రతి ఒక్కరు అపోస్తుల కార్యాలు మనం చూస్తే అన్ని జన్లు సైతం రక్షణ పొందిండే వాళ్ళు అంటే ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసిండు ఆయన చేయాలని మన ద్వారా చూస్తున్నాడు కానీ మనం ముందుకు వెళ్ళాలా అని మన ప్రభు అది జ్ఞాపకం చేస్తాడు కాబట్టి అభిషేకం పొందిన వాళ్ళు వాళ్ళ సేవ అంతకుముందు ఎట్లా ఉంది అభిషేకం పొందిన తర్వాత ఎట్లా ఉంది అనేది రెండు కంపేర్ చేసుకోవాలి ఈ రోజు దేవుని అభిషేకం మనకు అందరికీ ఉంది కాబట్టి అనేకుల చోట్ల లేని ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తే విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అనేకులు అన్యజన్ల సైతే వీని రక్షణ పొంది అనేకులు ప్రభుని స్వీకరిస్తారు వాళ్ళు ఎట్లా స్వీకరించారు ప్రభుని ఎంత విశ్వాసం వచ్చిందో వాళ్ళకి ఛాలెంజ్ గా ఆ ఊరి మధ్యలో వాళ్ళకి వాళ్ళు విశ్వాసం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపలేరు అన్నట్టు గొప్ప గొప్ప కార్యాలు ఆయన సంకల్పము అవి ప్రభు ద్వారా జరుగుతుంటే ఎంతోమంది అడ్డుకున్నారు ఈ రోజు మనలో కూడా అడ్డుకుంటూ ఉంటారు ఆయన నడిపించే దేవుడు తగిన సమయంలో ఆయన నడిపిస్తారు ఖచ్చితంగా ఆయన నడిపిస్తారు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ప్రార్థిస్తున్నారు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినంలో ముప్పై వచ్చినంలో రోగులను నీ పరిశుద్ధ సేవకుడైన ఏసునామం ద్వారా సూచక్రియలను మహాత్ కార్యాలను నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు భయ నీ వాక్యను ప్రకటించిన బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయి వారి కూడి ఉన్న చోటు కంపించెను అంటే ఇంత పవర్ఫుల్ ప్రార్థన ఎఫెక్ట్ అక్కడ కనిపిస్తుంది మనకి వాళ్ళ వాళ్ళు ఉన్న ఇల్లు అంతా కంపించిందంట షేక్ అయిపోయిందంట చూడండి వారి ఇల్లు అక్కడున్న వాళ్ళ వాళ్ళు ప్రార్థిస్తే ఆ ప్రదేశము కంపించింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించిరి విశ్వించిన వారందరూ ఏక హృదయములు ఏకాత్మయగలవారైందిరి చూడండి ఇది మనకు చాలా ముఖ్యమైనది ఏక హృదయము ఏక ఆత్మ ఏక మనసు ఇవన్నీ ఒకటిగానే ఉండాలా ప్రతి దశలో మనము మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకటే హృదయం కలిగి మనం ఉండాలి ఒకటే ఆత్మ కలిగి మనం ఉండాల ఐక్యత కదా ఆత్మలో ఐక్యత కాబట్టి సమాధానమైన బంధము ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకుంటా శ్రద్ధ కలిగిన వారే ఉండమన్నాడు తర్వాత ఒకరినొకరిని సహించుకోమన్నాడు బలహీనంలో ఉంటారు కానీ సహించుకొని అందరినీ ప్రోత్సాహిస్తూ మనం ముందుకెళ్లాలా దేవుడు మనకి ఇచ్చిన భారం పరిచేది అదే మనము బలపరచబడ్డప్పుడు ఇతరులు కూడా మనం బలపరచాలా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ బలపరచాలా అందుకు దేవుడు నేను బలవంతుడిగా తయారు చేసిన ఆయనలో బలవంతులుగా మనం తయారైనం కాబట్టి బలవంతుడికి బలవంతుడు అవసరం లేదు ఎందుకంటే అన్ని అన్ని ఒకటే చేస్తే అది ఏం ఫలం ఉండదు దానికి బలహీన దగ్గర పోయి ఫలం కానీ బలవంతులకు నువ్వు బలం పెడితే ఏం లాభం ఉంటుంది రోగికి కదా వైద్యుడు అవసరం ఆరోగ్యం ఉన్న వాళ్ళకి వైద్యుడు ఎందుకు రోగ్రస్తులు వైద్యం కావాలా మందు కావాలా కానీ లోకమంతా రోగ్రస్తంతోనే ఉంది అందుకే ప్రవంటడు నశించుకునే దాని వ్యక్తికి రక్షిష్టకు నేను ఈ లోకానికి వచ్చినానుడు తన ప్రాణాన్నే పెట్టిండు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టిండు నశించుకునే రక్షిష్టనికి కాబట్టి మనం ఆ రీతిగా ఉండ ఉండగలమా మన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టగలమా మన సమయాన్ని మన టైంని మన క్రయదనంగా పెట్టగలమా సంపూర్ణంగా మనం ఆయన కొరకు సమర్పించుకొని త్యాగం చేసుకొని వాటన్నింటినీ మనం పెట్టగలం ఆ రీతిగా క్రీస్తుని పోలి నడుచుకోవటం అదే కదా కాబట్టి క్రీస్తు ప్రేమించి పరిమళ సువాసనగా మిమ్మల్ని ఆయన బలిగాను దేవునికి అర్పణ అర్పించుకున్నాడు మీరును ప్రేమ కలిగి అలాగే నడుచుకోమన్నాడు అంటే ఆయన ఎట్లా చేసుకుంటూ తన తన జీవితాన్ని బలిగా అర్పించ అర్పించబడి కాబట్టి నీ జీవితం కూడా బలి పశువులాగా బలిగా అర్పించబడాలా అది ఇంపైన సువాసనలాగా ఆయన సన్నిధికి చేరాలా అనేకుల కొరకు నీ జీవితం అంటే త్యాగం చేసుకోవాలా ఆ రీతిగా మనం త్యాగం చేసుకోగలిగితేనే ఆయన కార్యాలు ఆయన సంకల్పాలు మనం నెరవేర్చగలం అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు చూడండి ఎందుకు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు అక్కడ వాక్యానికి ఆటంకం జరుగుతుంది కానీ వాళ్ళు ప్రార్థన పట్టు విడకుండా ప్రార్థన చేస్తుంటే ఎన్నో అద్భుతాలు చేసినాయి ఏం నీ ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు నీ ద్వారా దేవుడు ఎన్నో ఆత్మలు ఎందుకు దేవుడు మనకు అంత అభిషేకం ఇచ్చిండు పర్షదాత్మ అభిషేకము ఆయన శక్తి ఆయన బలము మనకి ఎందుకు ఇచ్చిండు ఎన్నెన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచిండు కదా అవన్నీ మనము ఇతరులకు ప్రకటించి వాళ్ళందరినీ తీసుకొని రావాలా అందుకే పౌలు ఒక ఒక కోరిందలు ఏ విధం చేతనైలను కొంతమందిని రక్షిస్తకు నేను అన్ని విధాలుగా అందరికీ దాసులై ఉన్నాను ఏ విధం చేత అంటే ఎట్లా ఎట్లయినా సరే రక్షించుకోవాలి వాళ్ళ ప్రభు చెంత నడిపించాలా ఎట్లా రక్షించాలి ఎట్లా ఎట్లా అదే కదా దేవుణ్ణి నడిపింపంటే ఆత్మ నడిపింపంటే కాబట్టి నన్ను నేను దాసునిగా చేసుకోవాలంటే నువ్వు దాసుని స్వభావం ధరించుకోవాలా మన ప్రభు ఎట్లా తగ్గించుకొని చెంది లోకంలో అలాంటి తగ్గింపు జీవితం నీళ్ళు ఉంటేగానే నువ్వు అనేకులను స్వతంత్రించుకోలేరు కాబట్టి అపోస్తులు ఆ రీతిగానే ఉన్నారు ఎన్ని దెబ్బలు తిన్నా కానీ వాళ్ళ దమ్ములున్నారు ఏం మాట్లాడలేదు మనకేదైనా కొంచెం ఏదైనా మాట్లాడితే కొంచెం చురుకు తెలియదు అనుకో దాన్ని ఎందుకనంటారు ఫోన్లు చేస్తే ఫోన్లు గానీ ఎత్తరన్నట్టు కొంచెం కోపం ఉంటది అంటే చూడండి ఎందుకు ఈ విషయం మనకు అర్థం చేసుకున్నామంటే ఆ రీతిగా మనం చేయగలిగితే గానీ అనేకులు మనం ప్రభుత్వానికి నడిపించదని ఆ రీతిగా మనం పోవాలా దాసుని స్వభావం ధరించుకోవాలా కాబట్టి ఆయన నశించిపోదాని వ్యతికి రక్షించటకు ఆయన ఈ లోకానికి వచ్చిండు కాబట్టి ఎక్కడ నశించిపోయిందో నువ్వు అక్కడ వెతకాల ఆయన వ్యతికి మనం రక్షించిండు కాబట్టి మనం కూడా వెతకాల ఎక్కడుంది నశించిపోయింది ఎక్కడుంది రోగం ఎక్కడుంది అవన్నీ మన వెతకాలంట అందుకు వాళ్ళు ఎప్పుడైతే ఆయన అభిషేకం పొందుకున్నారో ప్రపంచమంతా ఎక్కడెక్కడ వెళ్ళిపోయి దేవుని వాక్యం ప్రకటించింది వాళ్ళు చూడండి ఏవి జరగవాలని ఆయన అస్తము ఆయన సంకల్పం ముందిగా చేసి అది నీ ద్వారా చేయలేని ఆయన ఆయన విన్నాడు దేవుని ఆత్మ ఆ రీతిగా మనం నడిపిస్తాం కాబట్టి మనం సిద్ధపడి మనం ముందుకు వెళ్ళాలా ఎందుకంటే ఆయన రాకడం బహు సమీపం ఉంది మనకిచ్చిన తలాంతులు మనం వాడుకోకపోతే ఏం కూడా లాభం లేదన్నాడు అందుకే పౌలు ఒక విషయం అంటాడు చూడండి మన ఇక్కడి నుంచి మన జీవితం మనము ఏ రీతిగా మనము ముందుకెళ్లాలా అనే విషయము గలతులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పౌవులు ఒక విషయం మనమే చూపిస్తానండి ఇక్కడ రెండో అధ్యాయము ఇరవై వచ్చంలో నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇక ఇక నువ్వు నేను కాను కాబట్టి క్రీస్తుతో కూడా నేను సిలువేయబడ్డాను ఆయన ఎందుకోసం సిలువేయబడ్డాడు లోక పాపము కొరకు సిలువైబడ్డాడు పాపాన్ని ఈ లోక పాపాన్ని ఆయన భరించింది సెలువు మీద ఒక్కసారిగా ఆయన మీద పాపమంతా పడిపోయింది అంటే దానికి సాదృశంగా ఆయన ఎట్లా ఎంచుకుంటుంది చూడండి ప్రభుని ఏ రీతిగా తన జీవితాన్ని తన జీవితానికి అంటుకట్టుబడి ఎట్లా జీవిస్తున్నాడు అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి నేను క్రీస్తుతో కూడా సినువైబడ్డానంటే నువ్వు సిలువై పడుతున్నావా ఎందుకు సిలువైబడ్డరు మనుషులు పాపం నుంచి విడదల పొందాలని ఆయన శిలువకెక్కిండు కాబట్టి ఈ రోజు ఎంతో మంది ఆత్మీయ దశలో అర్థం చేసుకుంటే ఎంతో మంది పాపంలో శాపంతో నశించిపోతున్నారు వాళ్ళందరి భారాన్ని నువ్వు వేసుకోగలవా వాళ్ళందరి శాపాల నుంచి నువ్వు విడుదల కల్పించగలవా ఆయన విడుదల కల్పించిండు మాదిరి చూపించిండు మనము పోయి సువార్త ప్రకటిస్తే ఆ శాపము నుంచి వాళ్ళు విడుదల పొందుతారు పురాతన కాలమైన ఆ దుష్ట శక్తుల నుంచి వాళ్ళు పీడిస్తున్న ఆ దుష్టాత్మల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు భయంకరమైన దురాత్మల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు అది అది నీ బాధ్యత దేవుడు నీకిచ్చిన మన మనకిచ్చిన మనకు అధికారం వాళ్ళు విడుదల కల్పించడానికి కాబట్టి ఒకవేళ నేను క్రీస్తుతో కూడా సిరువుబడిన ఇక జీవించేవాడు నేను కాను నేను కాదు జీవిస్తుంది క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు మనం చెప్పగలమట ధైర్యంగా ఏసు ప్రభువే నాలో జీవిస్తున్నాడు ఏసుప్రభు జీవిస్తే ఆయన ఏం చేస్తాడు ఒకవేళ ఏసుప్రభు నాలో జీవిస్తే నా హృదయంలో ఏసుప్రభు ఉంటే ఆయన ఆత్మ ఉంటే ఏం చేస్తాడు ఏసుప్రభు అదే పౌలు చెప్తున్నా అక్కడ నేను కాదు జీవిస్తుంది ఏ సుప్రభేనాలు జీవిస్తున్నాడు నేను ఇప్పుడు జీ శరీరం అందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అర్పించుకుని నా దేవుని కుమారుని అందులో విశ్వాసం మూలంగా జీవిస్తానంట ఆయన మన కొరకు అర్పించుకున్నాడు ఆయన కొరకు నేను జీవిస్తున్నా విశ్వాసంతోనే జీవిస్తున్నా చూడండి ఆయన ప్రేమించాడు కదా మనల్ని కాబట్టి ఆ ప్రేమ మన హృదయంలోనే పెట్టుకుంటే అది కాదు కదా అది ఇతరులు కూడా ఆ ప్రేమను పంచాలా ఇతరులకు ఆయన ప్రేమ చూపించాలా అందుకు అపోస్తులు ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత ఏసు ప్రభు నిజమైన దేవుడిని ప్రకటించినారు చివరి వరకు వాళ్ళ సైతం లెక్క చేయకుండా వాళ్ళు ప్రకటించారు అంతేగా దార పోసింది కొరకు ఆయన నామం కొరకు ఈ చివరి కాలంలో ఉంటున్న మనము కూడా సంపూర్ణంగా మనం మన జీవితాలు కూడా అట్లా అట్లా మనం మారాలా మన జీవితాలు మన మనసులు కూడా మారాలా రూపాంతం పొందాల మన మనసు మార రూపాంతం పొందాలా కానీ మనిషి జీవితంలో మనిషి మార్పు రాదన్నట్టు కాబట్టి ఈ మార్పులని ఈ లోకంలో ఉన్న వాళ్ళని నువ్వు మార్పు తీసుకొని రావాలంటే వాళ్ళకి దేవుని వాక్యం పోతేనే మార్పు కలుగుతుంది ఎన్ని శాసనాలు పెట్టినా కూడా అది కాదు అది విధానం అందుకే చూడండి వాక్యాన్ని ముగిస్తున్నాను అయితే ఒక విషయం మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలా అయితే ఇక్కడ ఒక విషయం చూస్తే అపోస్తుల కార్యంలో మనం ఒక ఈ వాక్యం మనం ఎప్పుడు మన ధ్యానించింది కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఒకటి నువ్వు వయసు వార్త ప్రకటించాలా రెండవది నువ్వు మనసును ప్రోత్సహించాలా ఈ రెండు మనం చేయాలా కాబట్టి బైబుల్లో అపోస్తులు ఎట్లా చేసినరో ఈరోజు నువ్వు నేను కూడా అట్లా కార్యంలో ఇరవై అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై తొమ్మిది ముప్పై ఇది న చెప్పబడిన వాక్యం మనం చూస్తే ఫిలిప్ దేవుని ఆత్మ ఎట్లా నడిపించిందో అలాంటి నడిపింపు ఈ రోజు కలిగిన సేవకులు మనకు అవసరం కాబట్టి అలాంటి నడిపింపు నువ్వునే కలిగి ఉండాల కాబట్టి చూడండి నసంపుకుడు వాక్యం చదువుతున్నాడు ఎంత కాలం నుంచి కష్టపడుతున్నాడు కానీ అర్థం కావట్లేదు నసంపుకుడికి ఈ రోజు క్రైస్తవ జీవితంలో మనం చూస్తే ఎంతో మంది అదే స్థితిలో ఉండరు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఫిలిప్పు లాంటి వాడు అక్కడ ఫిలిప్పు దగ్గర రథం దగ్గర పోయింది దేవుని ఆత్మ ఎక్కడో సమరేపటంలో ఫిలుపు శువార్త ప్రకటిస్తుంటే దేవుని ఆత్మ కొనిపోయింది అతన్ని కాబట్టి ఎందుకు ఆ రీతిగానంటే అక్కడ ఆ వ్యక్తి ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడు ఎంత కాలం నుంచి ఆరాధన చేస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు ఆరాధన చేస్తున్నాడు కానీ అర్థం కావట్లే ప్రవచనం ఎవరి గురించి చెప్పబడుతుంది వాక్యం అని కానీ దేవుని ఆత్మ ఫిలుపుని తీసుకెళ్ళింది ఈ రోజు నిన్ను కూడా అలాంటి ఆత్మ అదే ఆత్మ మనల్ని మనలో ఉంది ఈరోజు కాబట్టి ఎక్కడ నశించిపోతుంది ఎక్కడ ఆ రీతి ఉన్నారు దేవుని ఆత్మ నడిపించగలదు ఆ రీతిగా మనం ముందుకు వచ్చి తీర్మానించుకుంటే అదే కదా ఆయన సంకల్పము దేవుని దేని కొరకై ఆయన సంకల్పం ఆయన హస్తము ముందుగా సిద్ధపరిచిందో కార్యాలు చేయడానికి అది చేయటానికి తగిన దైవజనులు లేవాలా వీళ్ళు ఆసక్తిని రేపుకోవాలా ఆసక్తి కలిగి మనం ముందుకు అలాంటి వాళ్ళు కావాలా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఏజ్కెళ్ళ గ్రంథంలో దేవుడు ఒక ప్రభు మనకు మాకు మాట చెప్తారు నానపుత్రుడా నువ్వు పోయి విస్తరాలకు ప్రకటించమంటాడు నువ్వు ప్రకటించకపోతే ఏమైతే తెలుసా దేవుడు నిన్ను ఉత్తరవాదిగా పెడతాడు చూడండి ఆ వాక్యం తీసి చూడండి ఏహెచ్కెళ్ళ గ్రంథం మూడో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనంలో ఈ వాక్యం మనం గ్రంథం మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో పదహారు పదిహేడు వచనం నరపుత్రుడా ఇస్రాయల్ లకు కావలి వా కావలిగా నేను నిన్ను నియమించిన్నాను కాబట్టి మన వాచ్మెన్ కాబట్టి కావలివాడు మనం చాలా కాలంకి కావలివాడు సంబంధించిన బోధముల జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం అంతా కావలి కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన బట్టి వారిని హెచ్చరిక చేయము కాబట్టి నువ్వు హెచ్చరించాలా హెచ్చరిక అంటే అంటే వాళ్ళని హెచ్చరించంటే మేలు కోల్పోటం ఒక విధంగా చెప్పండి ఎన్నో అర్థాలు ఉన్నాయి కానీ హెచ్చరిక అంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు పోకపోతే నువ్వు చెప్పేది హెచ్చరిక కాబట్టి తర్వాత అవశ్యంగా నీవు మరణమగుదు నేను దుర్మార్గులని గురించి ఆజ్ఞ నీవు అతని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలని వారిని హెచ్చరిక చేయక ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషములు బట్టి మరణమవును అతని రక్త రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఇంచదును చూడండి ఇది ఈ వాక్యం చదివితేనే చాలా భయం ఉంటుంది అంటే నీకు కళ్ళ కనిపించిన పాపము జరుగుతున్న ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళు నీ కళ్ళ ముందు కనిపిస్తూ వాళ్ళకు నువ్వు వాక్యాన్ని చెప్పకపోతే దేవుడు ఉత్తరవాదిగా పెడతాడు ఎందుకంటే నీ కళ్ళు చూసినాయి అక్కడ మన కళ్ళు చూస్తేనే ఈ లోకంలో ఎంతోమంది పోతున్నారు నశించిపోతున్న కానీ వాళ్ళు కొంతమంది నన్న ప్రభు అనే తపన అది మన చేసుకోవాలా సు అప్పుడు ఒకసారి చెప్పిన గ్యాప్ కు సువార్త చెప్పటం ఒక అలవాటుగా మార్చుకోవాలి మనం ఈజీగా చెప్పచ్చు సువార్త అన్నిలకైతే ఎందుకంటే ఏ రీతిగానే చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలా అన్నిలకి ఎట్లా చెప్పాలా సువార్త నాకు రాదంటే అది నీ తలంపు ఈ వ్యక్తికి ఎట్లా చెప్పాలా సువార్త అంటే ఏ రీతిగానే సరే చెప్పాలని సువార్తను అంతే ఏ రీతి కంటే ఎట్లా పౌలు అంటున్నాడు అక్కడ ఏ విధం చేతనైనా సరే కొంతమంది నన్ను రక్షించుకోవాలా కాబట్టి వాళ్ళు వాళ్ళలాగా నువ్వు మారిపోవాలా అంటే ఏదో వాళ్ళు పాపం చేస్తున్న వాళ్ళు మారిపోవటం కాదు వాళ్ళ స్టేజ్కి నువ్వు దిగిపోయి వాళ్ళు అర్థమయ్యే రీతి నువ్వు చెప్పాలంటే దేవుని ఆత్మ సహాయం చేస్తాడు పౌలుగు చేసినప్పుడు మనం చేయుడా ఏ విధం చేత అయినంటే నువ్వు వ్యక్తం చేస్తావు చెప్పండి నీకు ఒక బ్యాంక్ లోన్ కావాలా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు కదా వాళ్ళు నీళ్ళు అడుతావు ఎక్కడైనా సరే లోన్ వరకు నువ్వు నిద్రపోవు అది నీ సొంత పని కాబట్టి అంత శ్రద్ధ పెడతావు కానీ దేవుని పని మీద నువ్వు అంత శ్రద్ధ పెడుతున్నావా మనం పెడుతున్నాం అట్లా చూడండి ఈ వ్యక్తిని ఎట్లా ప్రభు సువార్త చెప్పాలంటే ప్రభు ఆత్మ ప్రేరేపిస్తుంది కాబట్టి దేవుని ఆత్మ ఆ రీతిగా నడిపిస్తుంది అట్లా ఆ సేవ చేసింది వాళ్ళు ఒక్కరు కూడా విడిచిపెట్టలే తర్వాత అకుల ప్రెస్కి గురించి మీరు తెలుసు బైబుల్లో మీరు టైం ఒక ఒక టూ మినిట్స్ లో ని మినిట్స్ లో వాక్యాన్ని ముగిస్తారు కదా అకూలో ప్రెస్కి గురించి మనం చూస్తాం బైబిల్లో అయితే వాళ్ళు అక్కడ అపోలో అనే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అతను ఆ సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అతని ఆసక్తి వాళ్ళు గమనించింది వాళ్ళు గమనించి అకుల పిస్కి వాళ్ళిద్దరు ఆయన వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే అతను తీసుకొచ్చి కొన్ని వాక్యాలు అతను బోధిస్తారు ఆ పోస్తుల కార్యం పద్నాలుగు అధ్యయంలో వాక్యం అది పద్దెనిమిదో అధ్యాయం సారీ అయితే అతను ఆ బహు విద్వాంసుడును లేఖల ప్రయోగనందు వాక్యం బాగా తెలుసు అతనికి కానీ సత్యం తెలియదు ఎట్లా తెలియదని తెలియదానికి అయితే అకుల ప్లస్కల్ల వాళ్ళు ఒక స్టేజ్ వరకు వాళ్ళకు చెప్పిన సత్యం వరకు నడిపించి శిష్యులు ఉంటే ఆ ప్రాంతానికి ఆయన నడిపిస్తే అక్కడ కొంతమంది విశుదీకరణ చెప్తారు అక్కడ శిష్యులు తర్వాత పంతొమ్మిది అర్థంకి వచ్చే పౌలు పై ప్రదేశం చూస్తున్నప్పుడు వాళ్ళంతా పది మంది శిష్యులు కూడుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తుంటే మీరు ఏస్తు ప్ర మీరు విశ్వసించినప్పుడు పరిశుదాత్మ పొందుకున్నారా అని అడిగినప్పుడు పరశుదాత్మ సంగతే మాకు తెలియదు మరి ఎట్లా మీదు అంటే యోహోన్ భాప్సం పొందినంటే ఆయన మార్ములకు సంబంధించిన భాప్సం అప్పుడు వాళ్ళు ఏస్తు క్రీస్తుంలో భాప్సం పొందుకున్నారు అప్పుడే పరశుదాత్మ వరం వచ్చింది తర్వాత పరశుదాత్మ వచ్చింది భాషల వరం తర్వాత ప్రవచన వరం కూడా ఇచ్చింది అప్పుడు సేవ చేసుకుంటూ వెళ్ళిపోయినారు అక్కడ వాళ్ళు ప్రోత్సహించింది అక్కడ ప్రోత్సాహ పరిచయం ఉంది అక్కడ అకోలో ప్లస్కి అఫోలను అట్లా ప్రోత్సహించిండ్రు కాబట్టి మనం చేయాల్సిన సంకల్పము మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి ఎంతో మంది సేవకులను ప్రోత్సహించాలా ఎంతో మందిని యవనస్తుల సేవకులు ఉన్నారు ఎన్నో ప్రాంతాల సంఘాలు ఉన్నారు అట్లనే వాళ్ళు అణిగిపోతున్నారు వాళ్ళు వాళ్ళని మనం ప్రోత్సహించాలా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ప్రభువులు నడిపించి వాళ్ళ ప్రభుత్వంతో నడిపించాలి ఎన్నో విషయాలు ఉన్నాయి మనం చేయాల్సిన పనులు కాబట్టి అవన్నిటినీ దేవుడిని ముందుగానే ప్లాన్ చేసి పెట్టిండు ఆయన మన ఎడల కలిగిన తలంపులు బహు విస్తారములంటా వెక్కక మిల్చి ఉన్నాయి ఇవన్నీ ఆయన ఎప్పుడు మనం చేయాలా కాబట్టి మనం ఆయన అభిషేకం పొందుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మౌనుగా ఉండరు కావలే వాడు కూడా మౌనంగా ఉండడు మనం వెళ్ళాలా ప్రకటించాల సువార్త ఇంకెప్పుడు ఎంతకాలం టైం చాలా దగ్గర దేవుడు రాక బహు సమీపం ఏ క్షణమైనా రాకడుంది కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు పనిలో నిమగ్గన ఉంటాడు బహుమానిస్తాడు కాబట్టి ఆయన మన యజమాని తిరిగి వచ్చే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి మనము ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన సంకల్పము మన పట్ల ఏమి జరగాలని ఏం చేయాలని నిర్ణయించిందో అది మనం తెలుసుకోవాలా మన పిలుపు మన ఏర్పాటు మనం కొనసాగించుకోవాలా మన దీని మనం చూసినాం బలిపేటం దేవుని అగ్ని ఎప్పుడు నువ్వు నీ ఆసక్తిని ఎప్పుడు మంట మండాలా అగ్ని మండుతూనే ఉండాలా నీ హృదయంలో దేవుని ఆత్మ దేవుని అగ్ని నీలో మంటుతూనే ఉండాలా సత్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలా మనం ఆ తీవ్రత కలిగి మనం ముందుకు పోతేనే ఉండాలా ఎందుకంటే ఇంతకాలం మనము ఉన్న మా రీతిగానే కానీ ఇక్కడ నుంచి మనము రాబోయే దినాల్లో బహు విజృమించి దేవుని స్వార్త ప్రకటించాలా ఎంతో మంది నశించిపోతుంది లోకంలో ఎన్నో ఆత్మలు ఘోషిస్తున్నాయి తెలియని వాళ్ళు మార్గం తెలియని వాళ్ళు ఉన్నారు చూడండి ఆ దుష్ట ఆత్మ నలుగురిని మింగేసిందని ఎంత భయంకరంగా ఉందంటే అది ఎంత భయంకరమైన దుష్ట ప్రార్థన చేసే వర్షిప్ చేసిన వద్ద హాఫ్ అన్ అవర్ ఇంత భయంకరంగా వాళ్ళకి ఎంత ఆదరణ వచ్చిందో ఇంత సంతోషం వచ్చిందో వాళ్ళకి తర్వాత మిగతా కూడా తీసుకెళ్తాను చూడండి ఎక్కడ ఎక్కడ పరిచయము ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది మనం అనుకోవచ్చు ఒక నాకు నాకు మన ప్రభు కూడా ఎట్లా ఎట్లా తువార్త స్టార్ట్ చేసింది ఒక్కడే కదా స్టార్ట్ అయింది ఫస్ట్ అభిషేకం పొందుకున్న తర్వాత ఒక్కడే స్టార్ట్ చేసింది గలలి ప్రాంతంలో సముద్రత నడుచుకుంటూ పోతుండే పైన ఒక్కడే స్టార్ట్ అయ్యింది పైన మంది అయింది ఒక పైన మంది పోయి ఎంతో నువ్వు ప్రార్థన చేసిన ముందుకు వెళ్తా ఉంటే దేవునికి ఇస్తాడు ఎవరిదో ఒక పరిచయం ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు ఎక్కడెక్కడో పోతూ ఉంది అక్కడ ఒక దేవుని సంఘం స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా ఆ ఊర్లో ఆ గ్రామ పెద్ద గ్రామ ఊరది ఎంత ఎన్ని గుళ్ళు అక్కడ అక్కడ కూడా దేవుని కార్యం స్టార్ట్ అయింది అక్కడ నేత నమ్ముతున్నా సంపూర్ణంగా కాబట్టి మనం పోవాలా మనం పోతుంటే ద్వారాలు ఓపెన్ అయిపోతూ ఉంటాయి ఏ దుష్ట శక్తిలో ముందు డోర్స్ బంద్ కావయి ఆయన ఓపెన్ చేస్తాడు ఆల్రెడీ ఓపెన్ చేసేసిండు మనం పోవాలా ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంటుంది అనేకులు సువార్త చెప్పి ప్రభు రాక మనం సిద్ధపరచాలా మనల్ని సిద్ధపడి అనేకులు మనం సిద్ధపరచాలా ఏమి జరగాల్సినవి ఆయన సంకల్పం నిర్ణయించిన ముందుగా ఆ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చు నీ నీ కార్యం నీ ద్వారా నెరవేర్చబోతుడు అవిని కనుక్కో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్దాం అలాంటి కృప ప్రభు మనకు అందరికీ అనుగరించాలని ప్రార్థిస్తాం పరిశుధులకు దేవ మా ప్రియ పరులోకి తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్య నా తండ్రి నా దేవానికి స్తోత్రమైన సింహాసన భూమిని పాదపీఠమైన మీ పాదాల సందర్ దగ్గర మేము కూడుకున్నాం ప్రవ్వ నేనా ఏమి జరగవలని ప్రవ్వ మీ అస్తం మీ సంకల్పం ముందుగా నిర్ణయించినో వాటన్నింటిని ప్రవ్వ నీ నామహందు సూర్యక్రియలు మహాత్కార్యాలను చేయిటకు మీ చేయి చాపి ఉన్నారు ప్రవ్వ కాబట్టి నైనా అన్ని జనుల సహితం ప్రవ్వా అనేకులు ప్రవ అన్న తన మీ చింతకు అంటే అద్భుతాలు మా అందరి సేవలు జరిగించండి నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభావ ఓ ప్రవ్వ భూత్ తల్ల కిందులు కావాలా అనేకలు నూతనమైన సేవకులు ఇవ్వాలా ప్రభావా అనేక ప్రాంతాల్లో సువార్థకులు శిష్యులు మేము తయారు చేయాలా ప్రవ్వ నైనా మేము హెచ్చరిక చేయాలా మనుషులకు నైనా లేకుంటే మమ్మల్ని ఉత్తరవాదిగా పెడుతున్నారు మీరు కాబట్టి ప్రవ వాళ్ళు చనిపోయి ఉంటే మాదేవ్ ఉత్తరవాది ప్రభావ ఎందుకంటే మా కన్ను చూసినాయి కాబట్టి చూస్తారు ప్రవ్వా మీరు చూస్తే ఈ లోకంలో నశించిపోద్దనే మీరు వచ్చి ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసి మమ్మల్ని విడిపించినారు కాబట్టి ప్రవ్వా మేము కూడా ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నాం ఆత్మల్ని చూసి ప్రవ్వ మా జీవితాలు ప్రభావం మీ మహిమ కొరకు మేము ధారబోయాలా ప్రవ్వ నైనా మీరు ఏ రీతిగా ప్రవ్వా త్యాగం చేసుకున్నట్ల మా జీవితంలో త్యాగం చేసుకోవాలి అనేకుల కొరకు రక్షణ కొరకు ప్రవ్వా మేము బలిగా అర్పించబడాలా ప్రభావ దినదిన వదకుతే ఉన్న గొరుకుల జీవితం లాగా మేము ఉండాలా ప్రవ్వా చెంత నడిపించాలా ప్రవ్వ లాంటి సేవలు నడిపించండి బ్రదర్స్ ఇస్తాను అందరూ ఆశ్రయించండి నూతనగా అభిషేకించండి ప్రతి హృదయవాంశం మీ తీర్చండి ప్రతి అనారోగ్యాలు కొట్టి నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కొరికుములు అందరూ సాక్షిని పెట్టుకోమని ఏసే పరిశుద్ధ నామము ప్రార్థిష్టాం తండ్రి ఆమె ఏ సజా ఎక్కి స్థూద్రం దేవ ఏశ్వజానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణ రజానికి వందనాలు తండ్రి ఇక్కడ ఆమెలిద్దరు ముగ్గురుంటే అక్కడ మీరు ఉంటున్నారు దేవా ముఖ్యంగా ఏ స్రజా నెక్కిస్తూద్రం దినమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవలేఖలు నిలబెట్టిన దేవానికి వందనాలు ఏ స్రజా నెక్కి స్థూద్రం దేవ అప స్వాతికి బ్రదర్ ని ముట్టండి దేవాబుడాకు మంచి ఆరోగ్యం దయచండి ముట్టి తాకి మీరే స్వస్థపరచండి దేవ ఏ స్రజానికి దేవా దేవానికి వందనాలు తండి అప్పుడని ముట్టి తాకి స్వస్థపరిచి దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజానికి దేవా ఇంకో కూడా ముట్టండి దేవా ఏ స్రజానికి రామ్ చంద్ర ముట్టండి అప్పుడప్పుడు మీరు తోడయండి దేవా నీ కృపలో భద్రపరచుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఏ స్రజానికి దేవ ఈ సజానికి తండి మీరే ఆత్మకార్యం జరిగించి రాత్మ దెయ్యాన్ని కాల్చండి ముఖ్యంగా రేణుక సిస్టర్ కూడా ముట్టండి దేవా అప్పుడేప్పుడు మంచి ఆరోగ్యం దయచండి నీకు ఇప్పుడు భద్రపరచుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ఈశ్వజానికి స్థోదరం దేవా ఈశుక్రి సజా వందనాలు తండీ ఈశ్వరాజానికి ఇస్తూ దరం దేవా ముఖ్యంగా దేవా మరి గ్రూప్ లో మంది డ్రై సిస్టర్స్ ఉన్నారు దేవా వాళ్ళందరినీ ముట్టండి వాళ్ళకి దేవా మీరు తోడై దేవాని కృపలో భద్రపరచుకోండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి సేవలో వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా వాక్యం మీరు మద్దతు మాట్లాడిన దేవా నివా వారందరూ పరిశుద్ధాత్మతు నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి అన్న దేవా ఒక వాక్యం దేవానికి కిస్తూ ఉదరం దేవా నివా మేమందరం ధైర్యంగా బోధించాలే దేవా దేవానికి ఇస్తూ ఉదరం దేవా ఈశ్వరాజానికి వందన దాన్ని ఒక పరిశుధాత్మ సహాయం ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి దేవానికి కృపలో మమ్మల్ని అందరూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుకృష్ణ నడుచు నామ్ తండ్రి ఆమెన్ స్తోత్రం పరిశుద్ర మయమల రాజా కృపకల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుణ మరణ ముళ్ళు విరిచిన జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందుడానికి ఎక్కని నామాన్ని ఇద్దరు లేక ముగ్గురుంటే అందులో నవర్శల ఇచ్చిన మాందలం ఎదిగండి ప్రతి పాపం క్షమించి పొద్దు నుంచి హృదయం కంటి ధర చెడుపు ధర నడక క్రియల ధర తప్పుంటే క్షేమించి నాయన నెక్స్ట్ స్తోత్రమే మేపాటి వారం నాయన పాపులమైన పనికి అనుమానం తండ్రిని గొప్ప దేవుడు ఆకాశం నరసింహాసనం భూమి నా పాదపీఠం అనుకుంది వయసు ప్రభానికి స్తోత్ర విత్తపడే వర్తమానం వాళ్ళు తండ్రి నీరు కట్టి ఫలింపజేమ ఫలింపజయని ప్రతి ఒక్క ఆస్కారం మీరు మరి లైవ్ లో మరి ఇంత మహిమ కోరుకొని మీరు ప్రాధాన్యం ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్క అంశం నెరవేర్చదేవా మరి ఈ చెప్పిన బ్రదరాబ్ అంశం నెరవేర్చదేవా పరిశుభ్రమైన తండ్రిని బంగారు పాదం డుకు స్తోత్రాలు ఘనత మహిమ మీ నామానికి కలగలదేవా విషయానికి మేము ఏ పాటి వారం నాయన ఏమిచ్చిమిరుణ మేము తీర్చుకున్నాం ఏమి ఇచ్చి నన్ను కొన్ని ఏడలేం తండ్రి గొప్ప దేడు తండ్రి ఎందరో దేవా మమ్మల్ని మా తాన్ని సజ్జలు లెక్కలు లెక్కించడం అందుబాటు నీకున్న విషయానికి ఘనతమయం మెరుపుతుకున్నయన ప్రతి కుటుంబానికి జ్ఞాపం తీసుకుంది వా ఏ అవసరం ఈ అక్కర్లు నేదే వాళ్ళందరికీ అవసరం అక్కడ ప్రతి ఒక్క అంశం నెరవేర్చి ప్రతి తండ్రి నీకే స్థోత్రం నేను పడుగుతున్నాం దేవ కార్యం నువ్వు జరిగిస్తాను అవసరం తండ్రి గొప్ప కార్యం చేస్తాను వాక్యంశ లభిస్తాను తండ్రి నీకుందనాలను ఆయన ఇదిగో నేను సుప్రభానికి స్థూత్రం నాయన ప్రజాన్ని ముచ్చండి తాకండి స్వస్థపరచండి ఇంకో అంశం కూడా నెరవేర్చేదే ప్రతి ఒక్క అవసరం అయ్యి తెచ్చిదండి ఎస్ఐ నీకే ఇంకా ఇంకా అనేకలు మేము ఇంకా కలుసుకోవాలి మేము ఇంకా అనేక ఓదవి నేర్చుకోవాలి ఇంకా వాక్యం ఎదిగేలా సహాయం చేయండి ఆయన మీద కూడా మడత మనుషులు చట్టం మనలో పరచుకోవాలి మా తప్పులు మా పాపాలని క్షమించి ప్రతి ఒక్క అంశం నెరవేర్చి ప్రతి రిక్వెస్ట్ ఇవ్వాల దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరైన ఈ సుప్రశుద్ధ నామం పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నా ప్రభ మనతని ఆశీస్సు కొరకు జ్వరం ది స్వస్థపరచని స్వస్థపరిచే జమను అలడిగా జ్వరం ఇప్పుడే ఇచ్చిపోవాలి సుప్రభ అలాడిగా నా దివాని ఆ బాబు చిన్న హీల్ చేసి పూర్తిగా విడదించి కుటుంబంతో రక్షణ పొందాలా సరస్వతం రావాలా రామచంద్ర ముట్టని తాకని క్యాన్సర్ నుంచి విడిపించండి ఆ క్యాన్సర్ పర్వాల లోపడి వచ్చింది ప్రభా నా దివా స్వస్థపరిచి అది క్యాన్సర్ వేసిన వాళ్ళ ఓడిపోవాలా నా దివాను కరేషన్ చేయండి ఆ ఛాన్స్ అన్ని పెద్దిస్తున్నాం బ్యాక్టీరియాన్ని దైవాన్ని స్వస్థపరచం తాగుడికి విడిపించండి జ్ఞానం తెచ్చని తెలియదని పాపలు శ్రమించని రక్తంతో కడగండి నా దీవా ఆయన మారుమ రక్షణ పొందాలా కుటుంబంతో రక్షణ పొందాలా మీరు స్వస్థపరచని నా దీవానికి సూతం చేస్తాం సంప్రైస్కి నవ్వు విడుదల ప్రకటించడం నా దీవాన్ని సూర్యగృహంట్టి జ్ఞానం దాని ఇంకా లోతలు నడిపించి ఇంకా నా ప్రభావానికి ప్రేమ చేస్తున్న ముట్టి తాకి నా దివా ఆ కుర్టులు త్వరగా ఆరిపోవాలా హీలించి నీ చేస్త స్వస్థపరిచి హీల్ చేసి నా దీవాని స్థాం నా దివా సమస్య మీకు సాధం నీ మా కోసం అందరూ కోసం మన్నించి మూడు ది వేసినా నీ పరుశుగా గాయలు దారా అలా తాకని ముట్టి అంత లంగ్స్ అంది ముట్టి స్వస్థపరిచి బలం తెచ్చి తెచ్చి మొక్కే అంది వాక్యం ధ్యానం చేయాలా వాక్యం ఇద్దరా విడిపించి స్వస్థపరిచి సైతాన్ని తెయాలి మీరే మీ చేతిలో బలవంతగా మార్చమని మా అందరి తాకని ఉంటాని కేపే ప్రభుత్వం తాకని ఎందుకు చిన్న ప్రియర్ పెద్ద ప్రజలు సేవ చేయాలా మీలా ఒక భవిష్యత్తు ఉంటుంది మీ ఆయనకి ఏమి ఉంటే తీసేయండి ఉండదు మీరు పరిస్థితులు కనుక ప్రభా పరిస్థితి ఉండాలా అలలి నీకు వచ్చుకొని జీవించాలా ఇష్ట ప్రభా మీ యొక్క సిల్వ ప్రభ అల నాది యొక్క అవును అనుభవ జ్ఞానం దయచేసి ఈ కాలంలో ప్రభ మాకు అలలి అందరికృష్ నడిపించమని ఇష్టం మీరు ముంపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి పరిషత్ మీకు మహమ్మతుల దేవ మీకే కృతజ్ఞతలే సహాయంతో రాజకాపదైనా మేము ఏ రీతిగా జీవించాలని మీరు అనేకమైన విషయాలు మాతో మాట్లాడితే బలపరుస్తుంది తెలియపరుస్తుంది మీకు ఎంత బదనాలనైనా మీ ప్రభుత్వం మళ్ళీ మనం సమర్థించుకోకుండా బ్రహ్మ ముందు బదిలాగినా అనేకులకు మీకు నీతి సత్యస్సు వార్తలు ప్రకటించే బిడలుగా మమ్మల్ని తయారు ప్రార్థిస్తున్నాం మీరు అక్కడితో సమీపం ఉంది కానీ ప్రభా అనేక మంది తండ్రి యథావిధి జీవితంలో జీవిస్తూ ఉన్నారు ప్రభా ఎవరికి తిరిగిన సమయంలో జరగపల్ల మంచి వారిని అందరినీ కొన్ని పోయాను అలాగినే మనుషుకు నన్ను రాకడం కాబట్టి త్వరగా త్వర నిరంతరం సేవ చేతులు నడిపించండి ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాన్ని కుటుంబంలో శాంతి సంబంధం తెచ్చండి ఆదరణ తెచ్చండి శరీరంలో స్వస్థత అనుగ్రహించి ఆగిపోయిన మీలన్నీ అనుగ్రహించి మహిమను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నాకు వస్తుకోమని రాత్రి మని శ్రీ తెచ్చారు ఏ శ్రీ క్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అమ్మేన్ మన ప్రధాన ఏ శ్రీ క్రీస్తు కృపా సప్తం నడిపేందుకు మనందరికీ సదాకాలతో ఎన్నుగాక ఆ అమ్మాయి